ీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపరాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యే శాంతిశాంతిశ్శాంతి స్యమిదగంకి జగతత్న భుంజీతా మా గృధ క్విద్ధనం తేనా అందూచేత హేతు హేతు హేత తృతీయా తేనా అంటే దాని కాదు దాని చేత అంటే కరణ కరణతృతీయ కరణార్థంలో తృతీయ అందుచేత అంటే హేతౌ తృతీయ తృతీయలో మళ్ళీ అనేక అర్థాలు ఉంటాయి సో అందుచేత త్యక్తేన భుంజీథాహ త్యాగేన పాలయ్యేథాహ త్యాగముచే రక్షించుకునుడు ఎవరిని రక్షించాలి ఆత్మానం పాలయేథాహ మిమ్మల్ని మీరు త్యాగముచే రక్షించుకునుడు త్యాగానికి ఆపోజిట్ రెండు భోగము సంగ్రహము ఆ రెండు కూడా త్యాగానికి ఆపోజిట్ విరుద్ధం ఈ సంగ్రహము భోగము ఈ రెండు పెట్టుకుంటే అవి మీ పీక్కి ఉరితరాడు వలె చుట్టుకుంటాయి కాబట్టి అవి మిమ్మల్ని నశింపజేస్తాయి సంగ్రహాన్ని భోగాన్ని ప్రక్కనబెట్టి చక్కగా మిమ్మల్ని మీరు త్యాగముచే రక్షించుకునుడు తేన తక్తేన భుంజీత అంత అంతవరకు మనం చూసాం అయితే మా గృధ కశ్య స్విధనం ఇతరుల యొక్క ధనమునకు ధనమును గురించి లోభమును చందకుడు ఇతర ఈ ఆస్తి కోసం లోభం ఉండకూడదు ఆస్తి కోసం లోభం చాలా ప్రమాదకరమైనది ఒకప్పుడు బంగారం గురించి ఒక కథ చదివాను నేను కథ చదివినప్పుడు అనుకున్నాను అబ్బాయ్ వీళ్ళు అతిశయోక్తి కోసం ఇలా చెప్తారు ఇది సత్యం అయి ఉండదు అని అనుకున్నాను సో అంటే బంగారు తల్లి కొడుకు ప్రేమగా ఉంటూ ఉంటారు వాళ్ళ మధ్యలో ఓ బంగారపు ముద్ద పడుతుంది ఆ ముద్ద కోసం తల్లి కొడుకు మీద కొడుకు తల్లి మీద కుట్ర చేస్తారు ఇది కథ ఈ కథ చదివి ఇలా ఉంటుందా ఇదంతా కూడా అతిశయోక్తికి అలా చెప్తారులే కథలు చెప్పేవాళ్ళు అనుకున్నా నేను నిన్న పేపర్లో చదివా ఒక ఈ సినిమా సినిమాకి సంబంధించిన పెద్ద పెద్ద ఆయన ఒక ఆయన ఆయన ఆ మధ్యన కాలం చేశాడు రెండు వారాలు మూడు వారాల క్రితం కాలం చేశాడు బాగా సంపన్నుడు సినిమా వాళ్ళు అంటే బాగా డబ్బుని వాళ్ళు అంటారు అతను ఏదో పెద్ద సంపన్నుడు సినిమా నిర్మాత ఏదో అతను ఉన్నప్పుడే బాగా ఇలా ఉండేవాడు తలకాయ మాత్రం ఇంతే ఉండేది మిగతా శరీరం అంతా కూడా చాలా పెద్దదిగా ఉండేది ఊబకాయం దానికి సంబంధించి హార్ట్అటాక్ మొదలైన రోగాలతోటి అతను సతమతమయ్యి చాలా ఎర్లీగా పోయాడు ఫిఫ్టీ లేకుండానే పోయినాడు ఆయన ఆయన ఉన్నప్పుడే ఆ సంపద ఆయన్ని కాటు వేసింది ఆయన ఉన్నప్పుడే ఆయన్ని కాటు వేసింది మామూలుగా అంత సంపద లేకుండా కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు అయితే ఆరోగ్యంగా ఉండేవాడు కదా ఆయన పోయిన తర్వాత సరిగ్గా రెండే వారాల తర్వాత తల్లి భార్య వాళ్ళిద్దరు ఆయన తల్లి ఆయన భార్య ఇద్దరూ కూడా మహా దుఃఖంలో ఉండు ఉండాలి న్యాయంగా అయితే మహా దుఃఖంలో ఉండుండాలి ఇతను పోయినందుకు ఇంకా రెండు వారాలే అయింది ఇద్దరూ కూడా ఆస్తి తగాదాలతోటి పోలీస్ స్టేషన్కి వచ్చేసారు అప్పుడు అనుకున్నా ఓహో ఆ కథ అంతా అతిశయోక్తి అనిపించింది ప్పుడు భార్య అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఏదో పిల్లలు ఉండుంటారు ఏదో తల్లికి ఎందుకండి ఈ ఈ ప్రారంభం ఆవిడ రామాకృష్ణ అనుకుంటావు కాబట్టి భోగము సంగ్రహము అవి కాటు వేస్తాయి మనుషుల్ని సంసార సర్పదష్టులు అని సంసారం అనే పాము కాటు వేసిందే అవి ఏమిటంటే భోగము సంగ్రహము మిమ్మల్ని మీరు కాపాడుకునే ఉపాయము భోగము సంగ్రహము కాదు ఇది తెలుసుకుని దానికి వాటి రెండింటికి కూడా విరుద్ధమైనటువంటి త్యాగము చేత మిమ్మల్ని మీరు కాపాడుకోండి స్వామి వివేకానంద్ అనేవారు సెల్ఫ్లెస్నెస్ సెల్ఫిష్నెస్ ఈజ్ ది బెస్ట్ థింగ్ ప్రొవైడెడ్ యూ డూ ఇట్ ది రైట్ వే కర్మయోగాలో వస్తుంది ది బెస్ట్ సెల్ఫిష్నెస్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్ వెన్ యూ ఆర్ సెల్ఫ్లెస్ దట్ ఈస్ ది బెస్ట్ వే టు అకాంప్లిష్ యువర్ వెల్ఫేర్ దట్ ఈస్ ది బెస్ట్ పాసిబుల్ సెల్ఫిష్నెస్ అని అంటారు కాబట్టి తేన త్యక్తేన భుంజీథా ఇక భాష్యకారులు ఏం త్యక్త మా గ్రుధహ సో ఈ విధముగా విడువబడిన త్యాగం అంటే ఇక్కడ త్యాగం చేయాల్సిందేమిటి బాహ్య వస్తువులను భౌతికమైన విషయములను త్యాగము చేయటానికి కాదు ఏషణ అంటే కామనలను త్యాగము చేయవలను అంటే ఏమిటి చిత్తత్యాగ ఏవ సంసార్యాగ అంటూ ఉంటారు చిత్తములో ఉండే సంకల్పములను సంకల్ప అనగా సంకల్పములనుండు పుట్టే కామనలను సంకల్పాధ్యాయతే కామహ వాటిని ఆ కామనలను త్యాగము చేయవలేను ఆ యణాత్యాగం చేసినవాడవై సో ఏవ్యషణాత్వం నీవు నీవు అని ఎందుకు పెట్టారంటే భవిష్యకర్లు మా గృధ అని ఉన్నదే అది మధ్యమ పురుష ఏకవచనం పైగా లుంగు కూడా లుంగ్ అడాగమం ఉండదు మా వస్తే అడాగమం ఉండదు అగృధత్ అగృధ అని మధ్యమ పురుష యొక్కవచనం ఆ పోతుంది నమాంగ్ యోగే ఆ నా మా గృధహ మధ్యమ పురుష ఏకవచనం అంటే గృధ అనే దానిని చేయవద్దు అనగా లోభమును చేయవద్దు ఇప్పుడు లుంగు మామూలుగా భూతకాలంలో ఉన్నప్పటికీ మా అని చేర్చినట్లయితే అది వర్తమాన కాలానికే అన్వయిస్తుంది కనుక మా గురుధ సో అంటారు శంకరులు గురుధిం మా కార్షీ అక్కడ కార్షీహి కూడా లుంగే అకార్షీత్ అకార్షీ మళ్ళీ భాష్యకారుల ప్రయోగంలో కూడా అడాగము లేకుండా ప్రయోగం అది కాబట్టి మా గృధ అంటే మా గృధిం కాషీహి అంటే మా ఆకాంక్షాం కార్షీహి ఆకాంక్షను కలిగి ఉండవద్దు అంటే కొంతమంది మొన్న నన్న రాజమండ్రిలో సలహా అడిగారు మీరు కోరిక పెట్టుకోద్దన్నారు కదా మరి వేదాంతం చదువుకోవాలనే కోరిక కూడా పెట్టుకోకూడదా అడిగారు అలా ఏ కోరిక పెట్టుకోకూడదు సందర్భాన్ని పెట్టిపోతూ ఉండాలి కషిక అట్లా ధన విషయా ధనమునకు చెందిన విషయా అంటే చెందిన అని అర్థం ధనమునకు చెందిన ఆకాంక్షను పెట్టుకోవద్దు మనం చదువుకోవాలి వాళ్ళకి ఏదైనా మనం సేవ చేయాలి మనం ఇటువంటి మంచి పనులు చేసుకోవాలి సుఖంగా విశ్రాంతిగా ఉండాలి అలాంటివి ఏమన్నా బాగా డబ్బు సంపాదించాలి అని అనుకోకూడదు చాలా తప్పుది అదేదో బిజినెస్ పీపుల్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు మనం అనుకోకూడదు మనకి సంబంధించినటువంటికి మనం అలా అనుకోకూడదు సో మా ధన విషయం ఆ కాంక్ష మా కాషీ అంటారు భగవంతుడు పొందాలనే కోరిక ఉండవచ్చు ఉండవచ్చు కాదు ఇటువంటి ఉండకూడదు అది దానికోసం ఒక మార్గం ఉన్నది అది కోరికలా అనిపిస్తుంది అది కోరిక కాదు ఆ కోరిక ఎటువంటి కోరిక అంటే భగవంతుని పొందాలనే కోరిక ఎటువంటిదంటే దాని మూల దా దా దాని ముందు ఇతర మూలైన కోరికలన్నీ పటాపించలైపోతాయి ఇంక ఏ కోరిక మిగలదు అది కోరిక కానే కాదు అది స్వరూపమే కాబట్టి గురుధిని చేయవద్దు కశ్యస్విధనం ఇది కశ్యస్విధనం దేనిని కోరవద్దు ధనమును కోరవద్దు ఎవరి ధనమును ఎవరి ధనమునైనా సరే కోరవద్దు కశ్యవిత్ ధనం మా కా మా గ్రోధ ఎవరి ధనమైనా సరే కాద ఇతరు ఇతర ధనమును అసలే కోరవద్దు అది మా స్వంత డబ్బు దాన్ని కూడా కోరవద్దు ఎవరి ధనమైనా సరే కోరవద్దు ఓకే సో కశిత్ ఈ కశ్యచిత్ అన్నది కశస్విత్ అన్నదానికి అర్థం ఓకే కశ్య స్విత్ అంటే కస్యచిత్ అంటే ఎవరిదైనా సరే అనర్థం పరస్య స్వస్యవా కాక్ష మళ్ళీ కాంక్షి అన్నది కూడా అకాంక్షీ అలాగమైపోతుంది అక్కడ ఎన్ని ప్రయోగాల లుంగులు ఇవన్నీ సో అకాంక్షత్ అకాక్షిత్ అకాక్ష లంగ్ అకాంక్షీత్ లుంగు ఆ కాంక్షి సో దానికి అడాగమని తీసిస్తే మా కాంక్షి ఎవరి ధనమునైనా సరే కోరవద్దు ఎవరి ధనము స్వంత ఇతరుల ధనమును కోరవద్దు స్వంత ధనమును కోరవద్దు ధనమును కోరకుండా ఉండిపోంతే అలా ఉండిపోతే ధనాన్ని కోరవద్దు అది వస్తూ ఉంటుంది వెనకాల సత్యవ్రతానంద్ గారు మంచి అనుభవం కలిగిన మహాత్ములు ఆయన నాకు చెప్పింది నాకు బాగా గుర్తుంది నాకు బాగా నచ్చింది నాకు గుర్తుంటుంది కదా మరి ఆయన ఏమన్నారంటే లక్ష్మీదేవి అలా దూరంగా నిలపడి ఉంటుంటే ఆయన లక్ష్మి గురించి ఆయనకు బాగా తెలుసు అంచే చెప్పారు అయినా లక్ష్మీదేవి దూరంగా నిలపడి ఉంటుంది వీడికే వీడు ఆ లక్ష్మీదేవికేసి చూస్తాడు ఆవిడ కూడా వీడికేసి చూస్తుంది వీడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్దామని అడుగు ముందుకేసేపటికి ఆవిడ అడుగు వెనక్కి వేస్తుంది ఇంకో అడుగు వీడు ముందుకేస్తే ఇంకో అడుగు వెనక్కి వేస్తుంది వీడు ఆగితే ఆవిడే ఆగుతుంది వీడు ఆవిడకు నమస్కారం చేసి ఇటు తిరిగి తన దారిని తాను పోతుంటే ఆవిడవిడ వెనక్కి వస్తుంది అది లక్ష్మి యొక్క రహస్యం అదే అని ఆయన చెప్పారు చాలా అనుభవంతో చెప్పిన మాట కనుక తన విషయమైన కాంక్షను కలిగి ఉండవద్దు ఏమిటంటే కశ్య అంటే ఈ స్వితి స్వితి ఇది అనర్థకో నిత దానికి అర్థమేం అనర్థక అంటే హానిని కలిగించే అర్థం చెప్పకూడదు ఏ అర్థము లేని నిపాత అనర్థకము అంటే ఇంకొక ఇంకొక సందర్భంలో ఆపద అనర్థం వస్తుంది అర్థం అనర్థం భావయ్య నిత్యం అక్కడ అనర్థం అంటే ఆపద అనర్థం అనర్థము అన్నంతే సో అక్కడ స్విత్ అంటే దానికి వేరే అర్థం ఏమీ లేదయా కశ్యా అన్నదానికే కశ్య చిత్ అనర్థం స్విత్ ఊరికే అలాగ వాక్యాలంకారం కింద ఉన్నది ఈ వాక్యాన్ని ఇంకో రకంగా వ్యాఖ్యానం చేయొచ్చు ఎలాగంటే అథవా అంటున్నారు ఆయన మా గృధ అంటే లోభమును చేయవద్దు ఎందువలన ఎందుకు చేయకూడదు లోభం ఎందుకు చేయకూడదు కశ్యస్వి ధనం ఈ ప్రపంచంలో ఉన్న ధనం ఎవడిదనుకుంటున్నావు ఎవడిదనుకుంటున్నావు ఎవడు సొమ్ము అనుకుంటున్నావా అని అంటే అర్థం ఏమిటి ఎవడిది కాదు అని తెలిసిందండి మామూలుగా ఈ దెబ్బలాడుకునేప్పుడు ఏం మీ తాత సొమ్ము అనుకుంటున్నావా అని అంటారు అలాంటిది అనమాట ప్రయోగం లోభము వద్దు ఎందువల్ల అండి ఎవరు సొమ్ము అనుకుంటున్నావు మీ తాత సొమ్ము అనుకుంటున్నావా అన్నట్టు అది ఆ రకంగా కూడా దాన్ని వ్యాఖ్యానం చేయవచ్చు సో మా గ్రుధహ అనే సందేశము కష్యశిధనం అనేది ఆక్షేపరూపమైన ప్రశ్న ఓకే అథవా మా అంటే లోభమును చేయకుము కస్మాత్ ఎందువల్ల ఎందుకు లోభం చేయకూడదు కశస్విధనం ఇది ఆక్షేపార్థ కశవిధనం అనే వాక్యం ఏదైతే కలదో దానికి అర్థం ఏమిటి ఆక్షేపము అర్థము సో కస్యస్విధనం ఇతి ఇది వచనం ఆక్షేపార్థ లేకపోతే మీరు పుల్లింగం పెట్టుకోవాలి సో కశ్యస్విధనం ఇత్యయం ఆక్షేపార్థ అనే ఈ మాట ఆక్షేపము అర్థముగా గలది లేకపోతే అలా చెప్పచ్చు కస్యస్విధనం అనేది ఆక్షేపము కొరకు చెప్పబడినది చతుర్థులు కూడా అర్థ అనే కాబట్టి ఆక్షేపము అంటే ప్రశ్న కాదది ని ఆక్షేపము అంటే నిరాకరణం ఎవరు సొమ్ము అనుకుంటున్నావు అంటే ప్రశ్న అది కాదు ఎవరి సొమ్ము కాదు అని చెప్పడం ఆక్షేపము ఉంటారు అదే ఆయన అర్థం చేస్తున్నారు నా కషిద్ధనమస్తి ఇప్పుడు గృధ అంటే లోభమును చే నాకు కావాలి అని ఆశ చేయాలి అంటే అది ఎవడిదో ఒకటిది ధనం ఉండాలి ఏదో మా తాతగారిదో మా నాయనగారిదో మా తమ్ముడిదో మా అన్నదో నేను దాని ఎందు ఆశను కలిగి ఉన్నాను అని చెప్పడానికి అది ఎవరిది కాదు అది నాకస్ చేసేచిత్ ధనమస్తి ఈ సృష్టిలో ధనము ఉన్నదియే కానీ అది ఫలానా వాడిది అంటూ ఏమీ లేదు ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ దీని నుంచి వచ్చింది మహాత్మా గాంధీ గారు ఈశావాస్యం గురించి మాట్లాడుతో ప్రపంచంలో సాహిత్యమంతా కూడా నాశనం అయిపోయినా తత్రాపే మొదటి ఒక్క శ్లోకము ఉంటే మళ్ళీ తిరిగి మానవ సమాజాన్ని నిర్మాణం చేయవచ్చు అని చెప్పినారు అని నేను ఉపోద్ఘాతంలో ఒకసారి మీతో అన్నాను ఆయన ట్రస్టీషిప్ ప్రిన్సిపుల్ అని ఒకటి పెట్టారు పెట్టి బిర్లా బిర్లా గారి చేత దాన్ని ఆచరింపజేశారు ఆయన ఆయన ఉన్నప్పుడు ఘనశ్యామ్ దాస్ బిర్లా చేత ఆ ప్రిన్సిపుల్ నేను బిర్లా ఆ ప్రిన్సిపుల్ని ఆచరింపజేశారు ఆయన ఆయనతో స్నేహం కట్టి చూడు బిర్లా దగ్గర చాలా ధనం ఉన్నది కదా అది నీ స్వంతం కాదు అది ఎలాగండి అంటే కశ్యస్వి ధనం ఎవడిది ఈ సొమ్ము నీ ఎవరిది కాదు మరి నేనేం చేయాలి ఇప్పుడు అకౌంట్ నా పేరు మీద ఉంది నేనేం చేయాలి నాది కాకపోతే బీద ట్రస్టీ అది ఈశ్వరుని యొక్క సొత్తు దానికి మీరు ట్రస్టీగా ఉండండి ఇప్పుడు మీరు రామకృష్ణ మిషన్కి వెళ్ళారనుకోండి చాలా డబ్బు ఉంటుంది అది ఎవర డబ్బు ఎవరిది కాదు ధనం ఎవరిది కాదు అది రావాలి అంతే వెళ్ళిపోతూ ఉండడమే అది అది మనది కాదు మనం ఊరికే ట్రస్టీల కింద ఉంటాం అంతే అది ఎవరిది కాదు అది అది దాన్ని ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ అంటారు గాంధీ గారు దాన్ని ఆచరింపజేసారు చాలా మంది చేత అది ఆ డబ్బు నాదే అనుకోవద్దు దానికి నేను ట్రస్టీని ట్రస్టీ అంటే ధర్మాధికారే అర్థం ట్రస్టీని దాన్ని నేను యోగ్యంగా ఖర్చు పెట్టడం మటుకు నా పూచి ఎందుకని ట్రస్టీని కనుక నాదైతే కాదు దాని బేసిస్ ఇదే ఈ మంత్రం నుంచే వచ్చింది ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ గాంధీ రాశారు కూడా అదే ఆయన కోర్ట్ చేసేవారు కూడా నా కస్యస్విధనం అని మా గురుధ కశ్యస్విధనం అంటే ఆక్షేపానికి అర్థమేమవుతుంది కశ్యచిత్ ధనం నా అస్తి ఈ ధనము ఎవరిది కాదు యతు గృధ్యత ఒకవేళ ఎవరిదైనా అయితే యతు యస్మాత్ గృధ్యేత ఎవరిదైనా మా తాతగారు సొమ్మండి నేను ఆశపడంలో తప్పు మీ తాతగారిది కాద మీ తాతగారు ఊరికే ట్రస్టీనే కాబట్టి దాని గురించి ఆశపడే ప్రసక్తి లేదు రాకేఫెల్లర్కి స్వామిజీ చెప్పారు అదే మాట అవును అవును అవును రాకెఫెల్లర్ పెద్ద ఫిలాంథరపిస్ట్ అవ్వటానికి స్వామి వివేకానంద యొక్క ప్రోత్సాహమే కారణం అది ఈ మధ్యన నాకు అమెరికా నుంచి ఎవరో పంపించారు టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నాను స్వామీజీ వెస్ట్ కోస్ట్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి చికాగోకి రైల్లో వెళ్తున్నారు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తుంది బోటు అక్కడి నుంచి చికాగో రైల్లో వెళ్తున్నారు ఎప్పుడో ఒకసారి ఫస్ట్ టైమో సెకండ్ టైమో వాటెవర్ నిన్న జయంతి స్వామి వివేకానంద జయంతి వెళ్తుండగా అక్కడ అదే రైల్లో అదే పెట్టెలో ఇంకో పెద్ద మనిషి కలిసే ఆ పెద్ద మనిషిని ఒకళ్ళు పలక ఇండియన్ను ఒకళ్ళొకళ్ళు పలకరించుకుని మీరు దేనికి వెళ్తున్నారు అంటే ఆ పెద్ద మహర్షి చెప్పాడు నేను ఇండియాలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను దానికోసం చికాగో ఈస్ ది హబ్ ఆఫ్ స్టీల్ ఇన్ దోస్ డేస్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చికాగోలో ఉండేది అందుకోసం నేను చికాగో వెళ్తున్నాను దాని స్టడీ చేసి రావడం కోసం అలాగే స్వామీజీని మీరెందుకు వెళ్తున్నారంటే అక్కడ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో పాట్లాడడానికి వెళ్తున్నాను వీళ్ళిద్దరికీ స్నేహం అయినప్పుడు ఆయన మీరు ఇండియాలో సైన్స్ యొక్క అభివృద్ధికి మీరు బాగా కృషి చేయాలి మీ స్టీల్ ప్లాంట్ నడవాలన్నా కూడా సైంటిస్టులు టెక్నాలజిస్టులు మనకు అవసరం కాబట్టి మీరు ఒక ఇన్స్టిట్యూట్ని సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం పెట్టండి అని స్వామీజీ చెప్తారు చెప్తే ఆయన వెంటనే ఇండియాకు వచ్చి జమ్షెడ్పూర్లో స్టీల్ ప్లాంట్ పెట్టాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పెట్టాడు బెంగళూరులో అదే దానికి జమ్షెడ్జీ అట్లాంటి అప్పుడు ఉత్తరం కూడా రాశాడు జమ్షెడ్జీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే దారసుపడి ఉత్తరం కూడా రాశాడు మీరు చెప్పినట్టుగానే నేను ఇక్కడ ఇంజనీర్షియన్ ఆఫ్ సైన్స్ పెట్టాను అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాను మీ ప్రోత్సాహానికి నేనెంత కృతజ్ఞులు ఉంటాను ఉత్తరం ఒకటి రాశాడు ఇవన్నీ కూడా రికార్డ్ అవి అంటే ఇది చెప్పానంటే ఆధునిక కాలంలో మేము సన్యాసులము పేరుతో సూపర్ స్టేషన్స్ని ప్రమోట్ చేస్తున్నారు రెండు వేల కూడా సూపర్ స్టేషన్స్ని కామ్యకర్మల్ని ప్రమోట్ చేస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల్లోనే సూపర్స్టిషన్స్కి విరుద్ధంగా ఓ పెద్ద యుద్ధమే నడిపాడు ఆయన సైన్స్ని ప్రమోట్ చేశారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో సైన్స్ను ప్రమోట్ చేస్తే గొప్పే ఉంది ఆ రోజుల్లోనే ఆయన్ని సైన్స్ని ప్రమోట్ చేశారు దాన్ని మీరు అర్థం చేసుకోండి ఎంత హీ హీ వాజ్ సో ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్ ఎనీవే సో ఏ విధమైనటువంటి లోభమును మీరు చేయవద్దు ఆత్మైవేదం ఈశ్వర భావనయా అత ఆత్మన ఆత్మవత్మైవేదం సర్వం అనే శృతి గలదు ఛాందోగ్యోపనిషత్తుల నుంచి వస్తుంది ఆత్మైవేదం సర్వం అనే అంటే అక్కడ ఏమవుతుందంటే ఈ సర్వమును ఈశ్వర రూపముగా మనం ముందు దర్శించాలి అక్కడ దానికి నా దగ్గర వాక్యం కలదు ఇక్కడ నేను రాసిపెట్టుకున్నాను ఇప్పుడు ఘటము గలదు ఘటము అయం ఘట అంటాడు అయం ఘట అంటే ఘటంలో ఈ ఒక ఆకారం ఉంటుంది కంబుగ్రీవ అంటే ఈ మెడ పట్టుకునే మె వడ మెడ పట్టుకునే మెడకి వంశలా పెడతాడు ఆ వంచ అడుగుని ఇలా పొట్టలాగొచ్చి దాంట్లో నీళ్ళోది పోసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు మట్టి తీసుకుని సో ఈ కంబుగ్రీవత్వము అంటే ఈ వంచను కలిగి ఉండుట గుండ్రముగా ఉండుట ఇత్యాది రూప జ్ఞానము ఇది ఈ రూపాంశమును మీరు విడిచిపెట్టండి దానికి వంచం ఉన్నది ఆ వంచ చుట్టూ తాడు కట్టచ్చు దానికి ఇలా పొట్ట ఉన్నది దాని లోపల నీళ్లు పట్టేటువంటి అవకాశము అది ఉపయోగం దాని అది యూటిలిటీ ఆ యుటిలిటీని గురించి మీరు ఆలోచించకండి యుటిలిటీ గురించి పక్కన పెట్టండి రూపాంశమును పక్కన పెట్టండి ఏం మిగులుతుంది మీకు మట్టి మిగులుతుంది అది దాంట్లో ఉన్న రహస్యం సో కంబుగ్రీవత్వాదేహే వికారాంశస్య పరిత్యాగేన మట్టి కాదు మిగలడం మట్టి మిగులుతుందని సరే మృతిగేత సత్యం మీరు ఇంకా ఆలోచించండి వికారాంశమును పరిత్యాగం చేసేస్తే సత్తు మిగులుతుంది సదనుభవము కలుగుతుంది సత్తు మిగులుతుందంటే అక్కడ సత్తు మిగులుతుందని కాదు వికారాంశము ఇక్కడే ఉంటుంది సదనుభవము ఇక్కడే ఉంటుంది వికారానుభవంలో ఉండే ఆ వికారానుభవాన్ని తీసుకుని ఈ వికారాంశమును పరిత్యాగం చేసేస్తే సదనుభవము కలుగుతుంది అదేవిధంగా జగత్యాం నామరూపాది వికారాంశ పరిత్యాగైన కారణభూత సదనుభవ సిద్ధ్యతి జగత్తునందు కూడా మీరు వికారాంశాన్ని తీసేశారనుకోండి వికారాంశ పరిత్యాగం తీసేశారనుకోండి ముందు మనుషులతో ప్రారంభించండి వీడు మనవాడు వీడు పరాయి వాడు వీడు ఈ కులం వాడు ఆ ప్రాంతం వాడు లేకపోతే ఆ దేశం వాడు అని ఈ భావాలు తీసేసేయండి తీసేస్తే అందరూ ఆత్మస్వరూపులేని గ్రహించండి గ్రహిస్తే ఏమవుతుంది వీడు మిత్రుడు వీడు శత్రువు అనే ద్వంద్వం పోతుంది అవుతాడు కాబట్టి ఒకడు వెనకాల పరిగెత్తి వాడు మనకి ప్రియుడని వాడిని పట్టుకునే పని లేదు ఇంకొకడిని ద్వేషించి లేకపోతే దూరంగా తోసేసేటువంటి పని లేదు అందరి ఏడలా సమానమైన ప్రేమ అనుభవానికి వస్తుంది ఆ విధంగా ఎప్పుడూ నామరూపములను బట్టియే మనకి ఈ ఇష్ట అనిష్ట అనే ద్వంద్వాలు పుడతాయి ఇప్పుడు ఆభరణములు ఉన్నాయి అనుకున్నవాడికి కొన్ని ఆభరణములు ఇష్టములు కొన్ని అనిష్టములు అవుతాయి ఉన్నదంతా బంగారమే అనుకుంటే అసలు నానాత్వమేనే పరిత్యాగం చేస్తే ఇష్టానిష్ట బుద్ధి దానంతట అదే తొలగిపోతుంది అదేవిధంగా అనే త్యాగము ఉన్నారు త్యాగం ఉంటే ఇక్కడ పట్టుకొని పట్టుకుని ఉన్నదాన్ని అలా ఫిజికల్గా విడిచిపెట్టమని కాదు కాబట్టి ఆత్మైవేదం సర్వం అని సర్వమునందు ఈశ్వర భావనని చేయుట చేతనే మీకు త్యాగం సిద్ధం చేసింది ఇది ఈశ్వర భావనయా సర్వం త్యక్తం సర్వమునందు ఈశ్వరుణ్ణి భావన చే ఈశావాస్యమితం సర్వం కదా మరి ఈశ్వర అంటుంటే ఆత్మ అంటున్నారు ఏంటంటే ఆత్మాన్న ఈశ్వరాన్న ఒకటే అలా వేరే చెప్పరు అలాగా భాష్యకారులు ఆత్మ ఈశ్వర అనే పదములను సమాన పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు కాబట్టి ఈశ్వర భావన చేతను సర్వమును త్యాగం చేయడం అయిపోయింది ఈశ్వర భావనలో ఉన్న రహస్యం ఏమిటంటే హేయము ఉపాధేయము అనే రెండు ఉండవు ఇప్పుడు మీరు చూ మళ్ళీ చెప్తున్నాను చూస్తారు ఇవి అనేకము అని చూస్తారు నానాత్మవిశిష్టంగా చూస్తారు అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఆ వికారాంశములను అంటే నామరూపములు వాటి యొక్క ప్రయోజనము ఇత్యాది వికారాంశములను చూస్తున్న కారణంగా అనేకము అనే మాట కనపడింది ఇప్పుడు ఆభరణములు అనేకము అనేవాడి దృష్టి మీరు ఆ దృష్టిని కొంచెం పరిశీలించండి ఆభరణములు అనేకము అని వాడు అనేకం చూశాడు అనుకోండి